్రహ్మస్పత ఆనుష్ణిశ్రీర సాదర శ్రీమహాజాధిపత సదాశివసా శంకరాచార్యమా అశ్మరాచార్యే గురు పరస్కృతరం జైల నరోీని సరస్పతీయాస్ తోజయం వీరే ముప్పై రెండు అయిపోయిందండి పర్షం ఉంద క్చత్యుద్ధం కర్తవ్యం శిక్ష్యతేపన్న శ్లోకముందాము ముప్పై రెండు యదృచ్ఛయా చోపన్న స్వర్గద్వరపృతం సుఖిన క్షత్రియాపార్థ ఈ ధము అనే అవకాశము అనుకోకుండా లభించింది సోచ్ఛయా వీడు పని కట్టుకుని కోరితే వచ్చింది కాదు అనుకోకుండా లభించిన ఛాన్స్ అది సో ఇప్పుడు నేషనల్ క్రికెట్ టీమ్ లో ఒక ఆయన్ని సెలెక్ట్ చేశారు నేషనల్ క్రికెట్ టీమ్ లో ఆ సెలెక్షన్ అయిన తర్వాత ఇంకెప్పుడు క్రికెట్ మ్యాచ్లు కాలేదు ఫర్ సమ్ రీజన్ ఆర్ అదీ సెలెక్ట్ అయినందుకు ఏదైనా ఒకటో రెండో మ్యాచ్లు అయితే చూపించవచ్చు ప్రతిభను చూపించవచ్చు కాబట్టి అనుకోకుండా లభించే క్షత్రియుడు మన అలాగే ఆలోచిస్తాడు యుద్దవీరుడు అలాగే ఆలోచిస్తాడు సో మనం అంటే మామూలుగా కట్టనుండ భోజనం చేయడం కలిసి విషయాన్ని తీసుకోవడం ఇలాంటి సింపుల్ లైఫ్కి భోగప్రధానమైన జీవితానికి అలవాటు పడి ఉన్నాం గనక ఆ యుద్దవీరుని యొక్క థింకింగ్ ప్రాసెస్ మనకు మనకి అవగాహనకి రాదు వాల్యూ సిస్టమ్ మనం అప్రిషియేట్ చేయలేము కాబట్టి అప్రతిథితంగా ద్వారం అపారతం ఉద్ఘాటితం స్వర్గానికి ద్వారాన్ని తెరిచినట్టే ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా శరీరాన్ని నిలబెట్టుకోవడం ఎలాగోకూలదు ధర్మం కోసం యుద్ధం చేస్తూ ప్రాణాలను త్యాగం చేసేటంటే అది ఎంత గొప్ప విశేషం సో అందాము ఏ తరీదృశం యుద్ధం లభంతే క్షత్రియా హే పానహా తే అని ఆయన దానికి వ్యాఖ్యానం ఏం చేయలేదు ఊరికే ఓ వాక్యం రాశారు కాంటెక్స్ట్ వెర్సెస్ ఇవి సో హే పార్థ అంటే ఓ ఎవరైతే ఏ క్షత్రియా ఏ క్షత్రియులైతే తదీదృశం యుద్ధం లభంతే అట్టి ఈ విధమైన అట్టి అంటే ఆ లోక ప్రసిద్ధమైన లేకపోతే గొప్ప అదృష్టంతో లభించేటువంటి ఇలాంటి యుద్ధాన్ని ఎవళ్ళైతే లభంతే పొందుతారు యుద్ధాన్ని పొందుతా అంటే యుద్ధం చేసి ఛాన్స్ లభించుటినే యుద్ధం చేసే ఛాన్స్ వచ్చింది వాడు సుఖం వాడు సుఖం కలవాడు కాదా సో ఇప్పుడు యుద్ధానికి రమ్మని పిలిచారా పైలట్ ని ఇంట్లో బామ్మగారు ఏమంటారంటే అయ్యో ఎంత కష్టం వచ్చిందో మా మనవాడేమో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు అది బామ్మగారు కండ పని నీటి దుఃఖం కూడా పడతారు కానీ మరి అతను బి హ్యాపీ కింద సుఖినహాతే వాళ్ళకి సుఖం లేదనుకుంటున్నావా ఏమే నిర్మోహంలో ఉన్నావే అని అలాగ ప్రశ్న కింద వేశారు శంకర్లు కాబట్టి అది సరళమైన శ్లోకం నేను చాలా చెప్పినట్టున్నాను ఆ శ్లోకం గురించి తర్వాత శ్లోకం అథేమి కరిష్యసి తపస్వధర్మం కీర్తించ అర్జునుడు అంటాడు వీళ్ళందరినీ వీళ్ళ మీద బాణాలు ప్రయోగిస్తే అలాగే దెబ్బలు దొంగలుతాయేమో రక్తం కాపుతుందేమో చచ్చిపోతారేమో కూడాను అప్పుడు నాకు పాపం వస్తుందేమో అంటాడు మరి వెరిమొహం అలా కాదయా నువ్వు నీ స్వధర్మాన్ని చేయకపోతే అప్పుడు వస్తుంది పాపం అనుకున్నావు సో మళ్ళీ అథచేత్వ మేమం ధర్మం సంగ్రామం నరిష్యసి తపస్వర్మ కీర్తి హిత్వాపమవాప్స్ ప్రజేత్ ఇమం సంగ్రామం స్వధర్మం నరిష్యసి తధర్మర్తి హితు పాపం అవాప్స్ అథాక్లుగాం ఇమం ధర్మ్యర్మని సంగ్రామం యుద్ధమును నరిష్యసి తానివలన స్వధర్మం స్వధర్మమును కీర్తించినకూడా హిత్వా పోగట్టుకుని పాపం పాపమును యుద్ధం చేయడం మానేస్తే రాదు పుణ్యం ఆయనకి అర్జునునికి అర్జునుని పరిస్థితి అటువంటిది నీవు యుద్ధం చేస్తేనే పుణ్యం వస్తుంది కాబట్టి నీకు ధన్యం సంగ్రామం ఇప్పుడు కూడా యుద్ధం చేసేప్పుడు ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి అలాంటి యుద్ధం అది ఎందుకని ఆ తాజ వధే దోష నా ఆతతాయి అని ఒక పదం ఒకటి ఉంది మీరు తెలుగులో ఆకతాయి అని విన్నారా అది తెలుగు ఆకతాయి అయింది అది సంస్కృతంలో ఆతతాయి కాలేదు తా ఆతాయి అంటే కొంత కొన్ని పాపాలు చేసిన వాళ్ళని ఆతతాయి అని అంటారు ఆతతాయము గలవాడు ఆతతాయి ఏమిటా పాపాలంటే పర భార్యను అపహరించుట లేక అవమానము చేయుట రావణాసురుడు ఆతతాయి దుశ్శాసనుడు ఆతాయి దుర్యోధనుడు వీళ్ళందరూ ప్రోత్సాహం చేశారుగా దుర్యోధనుడు కర్ణుడు కర్ణుడు మరీను కర్ణుడు అంటే ఏదో ఏదో దానం చేశాడు కదా అసలు పరిస్థితిని మీరు పక్కన పెట్టడానికి వీలలేదు కర్ణుడు మరీ దుష్టుడు దుష్ట చతుష్టో వాడు వాడు కర్ణుడు ప్రోత్సాహం చేస్తాడు ఏ లాగు చేరంటాడు అలా ఇంకా దుర్యోధనుడు ఏమో పిసరం మొహమాటం ఉందేమో కానీ కర్ణుడికి ఏ మొహమాటం లేదు సో కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శుని వీళ్ళు ఆతతాయుడు స్త్రీ మానభంగం చేయటానికి పూనుకుంటారు తర్వాత విషం పెట్టిన వాడు విషప్రయోగం చేస్తాడు వాడు అన్నవంకుని తింటూ అది విషం అంటే చచ్చిపోతాడు దానివల్ల వాడిని ఆ విధంగా విష చేసిన వాడిని ఆతతాయి అంటారు క్షత్రియుల్లో మరీ దోషం అది క్షత్రియుల్లో అయితే నువ్వు యూ ఛాలెంజి హిమ్మైన ఫైట్ అండ్ తిల్ హిం నథింగ్ రాంగ్ అంతేగాని విషప్రయోగం చేసి చెప్ప చంపడం ఆతతాయి దుర్యోధనుడు విషప్రయోగం చేస్తాడు అలాగే ఇంటికి నిప్పు పెట్టడం అన్నది ఆపతాయం అంటారు ఎదురబోతూ మనుషులు వీడు వెళ్ళి నీ చూరుకు నిప్పు పెట్టి వస్తాడు అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ నిప్పు పెడతాడు ఆ ఇంట్లో నిప్పు అంటుకుని ఆ చుట్టూ తగలబడి దాకా తెలియదు పాపం వాళ్ళకి తెలిసేపటికి ఇంకా బయటపడే మా దారి కూడా ఉండదు ఎవరైనా బలమైన వాడు కొంచెం ఒళ్ళు కాలు కాలు బయటకు మినిమం డ్యామేజ్ అనేది మినిమం ఉంటుంది అసలు లేకుండా ఉండదు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు ఆ విధంగా మనిషిని నిద్రపోతూ ఉంటే నిప్పు పెట్టి సంపద ఉన్నది ఎంతటి శత్రువుతైనా అలా చేయకూడదు తప్పదు చాలా తప్పది ఇలాంటి ఆతాయ దోషాలన్నీ ఈనాడు సమాజంలో వచ్చిపెడిపోయి ఈ శత్రుత్వాలు బాగా పెరిగిపోయి సో రాయలసీమలో ఏం చేస్తున్నారంటే మహాపాపాలన్నీ చేస్తారు ఈ వీడికి వాడి ఫ్యాక్షన్స్ కదండి వీడు ఏం చేస్తాడంటే అవతల వాడి పళ్ళ తోటలు అక్కడంతా మెత్త వ్యవసాయం వరి ఏమీ ఉండదు పళ్ళ తోట మామిడి తోటలు బత్తాయి తోటలు ఇలాంటివి వేస్తే వీడి వెళ్ళిపోయి రాత్రి తెల్వారధాము వెళ్ళిపోయి ఒక కత్తి హోట మొత్తం తోటలో మొక్కలన్నీ నరికేస్తాయి వాడు ఏం చేయాలంటారు ఒక ఉరిశిక్ష కూడా చాలదు ఎందుకంటే వాడు ఈ రైతుకే అవమా అన్యాయం చేస్తున్నాడు ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు ఈశ్వరుడికి ద్రోహం చేస్తున్నాడు దేశ ద్రోహం చేస్తున్నాడు సమాజ ద్రోహం చేస్తున్నాడు ఇంకా అంతకంటే ఇంకే పదాలు ఏం లేవు ఒక ఉరిశిక్షారత శిక్ష పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిపోర్ట్ చేయాలి ఏం చేసుకుంటామండి ఎఫ్ఐఆర్ ని నెత్తినేసుకుట్టుకోవాలి ఎఫ్ఐఆర్ సో కాబట్టి సో అలాంటి ఎంత దోషం అండి ఆ అనేది అంటే ధర్మం అనేది సుతరామం లేకుండా అలా అయిపోకూడదు సో వీళ్ళు లేదంటే ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారే ఈ దుశ్శాసనాదులు వీళ్ళ నలుగురు ఆతాయి అనే డెఫినేషన్ వాళ్ళకి అన్ని విధాలా కూడా సంప్రాప్తం వాళ్ళు డిక్లేర్ చేసిన వాడిది వాళ్ళని ఓడించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ సమాజంలో ధర్మబద్ధమైనటువంటి పాలనని అందించాల్సిన పూచి వీడికి ఉన్నది అర్జునునికి ధర్మ్యం యా నేను చెప్తాను ఆ ప్రత్యయానికి అర్థం ధర్మాట అనపేతం అనర్థం ధర్మము తప్పని అర్థం ఆ ప్రత్యయంలో అంతకు అర్థం ఉన్నది కాబట్టి ధర్మము తప్పని యుద్ధం అది ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసామనుకోండి ధర్మ యుద్ధం అన్ని సందర్భాల్లోనూ ధర్మ యుద్ధమే ఎందుకంటే పాకిస్తాన్ అనే నేషను హిందువుల మీద ఉండే ద్వేషం నుంచి కుట్టింది అంతకంటే వేరే దానికి దెర్ ఈజ్ నో అదర్ ఫౌండేషన్ ఫర్ ఇట్ మీరు ఆ ద్వేషాన్ని న్యూట్రలైజ్ చేస్తే ఆ నేషన్ ఇట్ కెనాట్ సర్వైవ్ యాజ్ అేషన్ ఇప్పుడు ఈస్ట్ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కలిసిపోయినట్టుగా కలిసిపోతుంది పాకిస్తాన్ భారతదేశంలో ఎందుకంటే అది నిలబడి ఎంతకాలం నిలిచిందో అంతకాలం ద్వేషం మీదనే నిలబడి అంచేతనే వాళ్ళకి ద్వేషాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పుడల్లా అక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ చాలా కంగారు గుడిపోతాయి ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ కి మూలం ద్వేషం కనుక భాయ్ భాయ్ అంటే వాళ్ళకి ఇంకే వాళ్ళే చేసేది వాళ్ళు చేసేది వాళ్ళు దుకాణం మూసేయాల్సి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతమో తెలంగాణ ప్రాంతమో కలిసే ఉందామో నిర్ణయించుకుంటే టీఆర్ఎస్ మూసేయలసి ఉంటుంది టీఆర్ఎస్ ఇంకేమిటి నో పాయింట్ అని అలాగే విడిగా ఉండాలని అన్నంతసేపు ఆ పార్టీకి హ్యాస్ ఎగ్జిస్టెన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఆ విధంగా ఈ ధర్మబద్దమైనటువంటి యుద్ధం అది దాన్ని దాన్ని చేయడానికి వెనకాడకూడదు పాకిస్తాన్తో యుద్దం చేయడానికి ఆర్మీ వాడు తనకెవడైనా ఈ యుద్దాలనవసరం అని స్టేట్మెంట్ ఇస్తే వెంటనే హీషుడ్ కోర్టు మార్షల్ అలాగంటే స్టేట్మెంట్ ఇవ్వరు ఇవ్వనివా తప్పని వాడనకూడదు ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు అది ధర్మబద్ధమైన యుద్ధాన్ని నువ్వు చేయకపోతే అప్పుడు స్వధర్మాన్ని వెలనాడిన వాడవావుతావు అంతకంటే దోషం మరొకట్లేదు నిజానికి కృష్ణుడు రాయబార రాయబారానికి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అవగానే ఆయన విదురుడు ఇంటికి వెళ్తారు విధుడు దుర్యో దుర్యోధనుడు భోజనానికి పిలుస్తాడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం నాకు ఆ శ్లోకం గుర్తులేదు చాలా అందమైన సమాధానం చెప్తాడు చూడు ఒకడు ఇంకొకళ్ళు ఇంటూ భోజనం ఎందుకు చేస్తాడు ఆపద్గతయితే అంటే భోజనానికి మరో దిక్కు లేక భోజనం దొరక్క భోజనం అవసరం అయినప్పుడు ఇంకోహళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు లేకపోతే ప్రేమతోటి వాళ్ళు పిలిచినప్పుడు వీడికి ప్రేమ ఉన్నప్పుడు భోజనం చేస్తాడు హే మహారాజా మేమిప్పుడు నా నచ ఆపద్గతామయం మాకిప్పుడు భోజనం లేని ఇబ్బందులో మేము లేము నీవు ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించట్లేదు కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రావట్లేదు అని చెప్తాడు శ్రీ కృష్ణ దట్ ఈస్ ద రిప్లై ఆపద లేదు మా వైపు నుంచి ఆపద లేదు నీ వైపు నుంచి ప్రేమ లేదు ఇప్పుడు ఇంక నీ ఇంట్లో నేను ఎందుకు భోజనం చేయాలి కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు విదురుడు ఇంటికి వెళ్తాడు విధుడు భార్య పచ్చడి రూపుతూ ఉంటుంది ఆ పోత భోజనంలో పచ్చడే రోట్లో వేసి వెళ్ళే విధురాన్ని ఇంటికి భోజనానికి వచ్చానంటే విదురుడు లోపలికి తీసుకెళ్లి అదాభివందనం చేసి నా గృహం పావనం అయిందని అని విదురుడు చాలా సింపుల్గా లింగస్తూ ఉంటాడు చాలా గొప్ప విషయం ఒక హక్లో నివాసం చేస్తాడు మహారాజుకి మంత్రి కానీ ఒక హక్లో నివాసం అది మహాభారతంలో అలా వర్ణిస్తారు తర్వాతి కాలంలో కూడా చాణక్యుడు కూడా ఒక హక్లో నివాసం ఉంటాడు సో సముద్రం ఈ వీడి చంద్రగుప్తుడు చానుక్యుణ్ణి కలవాలంటే బయట రథం ఆపుకుని బాడీగాల్సిన అందరినీ బయట పెట్టే పెట్టుకుని లోపలికి తలకే కూర్చుని లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మాట్లాడి రావాల్సిందే కాబట్టి అలాంటి గొప్ప మహాత్ముడు ఆ విధుడి ఇంటికి వెళ్ళినప్పుడు కుంత అడుగుతుంది నాయనా ఏమైంది రాయిబారం అక్కడికి ఏమైనా సఫలం అయితే మంచిదని అంటే రాయిబారం ఫెయిల్ అయింది అని చెప్తా అత్త అవుతుంది అనుకుంటా అప్పుడు అంటుందావిడే త్వయా ధనంజయో వాచ్య నిత్యోద్యుక్తో మృకోదర యదర్థం క్షత్రియాసు తస్య కాలోయమాగత ఆఖరికి ఐదు గ్రామములు కూడా ఇవ్వము అని ఎప్పుడైతే దుర్యోధనుడు అంటాడో అప్పుడు ఆవిడికి కూడా ఒళ్ళు మండుకొస్తుంది ఇంత అన్యాయం చేస్తాడా ధర్మరాజు అంత శాంతికి కూడా సిద్దపడితే కూడా వీడు ఈ దుర్యోధనుడు ఇంతటి అన్యాయం చేస్తాడా దీన్ని ఈ ఛాలెంజ్ ఆమెనా సరే మనం యాక్సెప్ట్ చేయక తప్పవసమా అని అనుకుంటుంది కుంత అనుకుంటుంది అనుకున్నాడు ఉంటుంది హే కృష్ణ నా తరఫున నా సందేశంగా నీవు అర్జునుడికే ఓ మాట చెప్పాలి ఎందుకంటే అర్జునుడి మీద ఆధారపడింది వీళ్ళ యుద్ధ ప్రయత్నం అంతా కూడా హీఈ్ ది ట్రంప్ కార్డ్ వీళ్ళ యుద్ధ ప్రయత్నంలో ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ట్రంప్ కార్డ్ అని ఒకడు ఎలక్షన్ కూడా ఒక యుద్ధం వాళ్ళ యుద్దానికి అర్జునుడు మూలం ఎందుకంటే ఒకవైపు భీష్ముడున్నాడు కర్ణుడున్నాడు ద్రోణుడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళు హేమా హేమీలందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎదుర్కోగలవాడు అర్జునుడు ఒక్కడే ఎందుకంటే ధనుర్విద్యలో నిష్ణాతుడు వాళ్ళు అశ్వత్థామున్నాడు ఈ నలుగురిని ఎన్ను ఎదుర్కొని అసలు ఒక అడ్డుకట్ట వేయగలిగిన మునగాడు అర్జునుడే కాబట్టి అర్జునుడు కనుక పిక్చర్ లో లేకపోతే అసలు యుద్దమే లేదు కాబట్టి అర్జునుడు కొంచెం బేలాగా ఉంటాడేమో అని ఆవిడ ఊహించింది ముందే పిల్లల్ని పెంచినావిడే కదా నిత్యోద్యుక్తో మృకోదరహ భీముడు గురించి నాకేమీ సందేహమే లేదు భీముడు ఎప్పుడూ సిద్ధవా యుద్ధానికి నిద్ర వైపు రారా యుద్ధానికంటే వస్తుంది కాని అర్జునుడు కొంచెం సందేహం త్వయా ధనంజయో వాచ్య నీవు నా మాటగా అర్జునుడికి చెప్పు ధర్మరాజు గారి దగ్గర సంబంధ సమస్యలే విధి ధర్మము స్వధర్మము అని ఆయన గుర్తించేటంటే దాని నుంచి ఒక కడుపు పక్కకు వేయడా ఆయన మనస్సులో కనుక ఈ యుద్ధము స్వధర్మము ప్రవేశిస్తే ఆయన స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తాడు స్థిర అంటే స్థిర అనర్థం ఇష్టోష్ఠునాష్టు అలాగేదో అయింది సో యుద్ధంలో స్థిరంగా ఉంటాడు ఆయన స్వధర్మం అవ్వాలి స్వధర్మం అవును అని నిర్ధారణ చేసుకుంటూ మాత్రం చాలా ప్రయత్నం చేస్తాడు సో కాబట్టి అర్జున్ ధర్మరాజు గురించి బెంగ లేదు భీముడు గురించి సమస్య లేదు ఈ అర్జునుడే వీక్ గై త్వయా ధనంజయో అర్జునుడికి చెప్పు నువ్వు ఏమని यदर्थ क्षत्रियासूते तस् कालोय आगत द्रीय वीरमात सो दुनि धर्मा रक्षिस्ट वीडने आचीनदी का निग्ची युद्धा की संदुड़ कमु अीदेवी धेशम अंत इंपारटंट दूटी मन अत अट स्वधर्मा विचिपे నీవేమో కీర్తిపోతుండే పాపం చుట్టుకుంటుంది కాబట్టి నీవు ఆ యుద్ధాన్ని చేసి తీరవలసినదే భాష్యం అవతారిక ఏవం కర్తవ్యతాప్తమీ అని అవతారిక అంటే దాన్ని ఆ శ్లోకంలోకి కలిపేయాలి ఎలాగా చెప్పండి ఏవం ఈ విధముగా కర్తవ్యతాప్రాప్తమపి కర్తవ్యముగా సంప్రాప్తమైనను సంగ్రామం కలిశ్యసి ఎసెట్రా అదనమాట నీకు యుద్ధము కర్తవ్యముగా ఉపస్థితమైనది అది వచ్చి నీ ముందు నిలబడింది తెలుస్తూ ఉంటుంది స్వధర్మం తెలియదు అనే బెంగయ్యం సో స్వధర్మము మనకి తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేస్తావా అది అర్జునుడి విషయంలో యుద్ధం అవుతుంది మరొకటి విషయంలో మరొకటి అవుతుంది ఒక ఆయన ఒక అతను మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వాళ్ళ ఫాదరు మదరు పోయారు సో ఒక ఫైన్ మార్నింగ్ అతను గడ్డం తీసుకుంటుంటే ఆఫీస్కి వెళ్దామని గుర్తుకొస్తుంది ఏమని ఈ రోజు వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధ దినవని గుర్తుకొస్తుంది ఆఫీస్కి వెళ్దామని గడ్డం తీసుకుంటుంటారు గుర్తుకొచ్చి అదే క్యాలెండరు డేటు వెరిఫై చేస్తే అదే రాసుకున్నాడు ఎక్కడో మూల అదే డేటు అప్పుడు గుర్తుకొచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు భార్యను సలహా అడిగారు అనుకోండి ఆవిడేం చెప్తుంది నీకు శ్రద్ధ ఉండాలి కానీ ఆవిడని సలహా అడిగితే సరే పెడితే ఉంటుంది వాళ్ళే మరో మళ్ళీ అలాగే పెడదామంటే సరే అలాగే కానివ్వండి ఉంటుంది ఆవిడ మాత్రం ఏమవుంటుంది అతను భార్యను సలహా అడగడానికి బదులుగా నన్ను సలహా అడిగితే నీ నువ్వు వెంటనే డ్యూటీకి మానే డ్యూటీకి సెలవు పెట్టాయి కాదు ఇవాళ అర్జెంటు మీటింగ్ అవాదికంటే అర్జెంటు ఇది కాబట్టి నువ్వు సెలవులు పెడతావు కదా క్యాషువర్ లీవల్ పెట్టకుండా ఏం చేయట్లేదు కదా కాబట్టి ఫోన్ చేసి చెప్పు డ్యూటీకి రావట్లేదు ఏమిటి కారణం అంటే ఈ రోజు మా తండ్రి గారి శ్రాద్ధం అని చెప్పి అర్ధగంట పెద్ద డ్యూటీ ఏమి ఉంటుంది కాశీ కృష్ణాచార్యని ఈ ఊళ్ళో ఒక పుస్తకాలు రాసిన ఆయన ఆయన తహసీల్దార్ ఆఫీస్లో ఏదో చేస్తుంటే ఆ తహసీల్దార్ తండ్రి శ్రాద్ధానికి సెలవులు ఇవ్వనని చెప్పాడు మొన్నటి తండ్రి శ్రాద్ధం అంటే సెలవులు ఇవ్వనన్నాడు తహసీల్దార్ అంటే ఆయన తండ్రి శ్రాద్ధంలో నువ్వులతోటి తిలో తెలో తిల ఉదకాలు ఇస్తారా ఆ తిల ఉదకాలు రేపు వద్దని ఇస్తాను నేను పితృతర్పణము ఈ రోజు ఉద్యోగ తర్పణం చేస్తున్నాను కొన్ని నువ్వులు తీసి ఇదిగో ఈ ఉద్యోగానికి నేను తిరోదకం ఇస్తాను అని చెప్పాడు రేపు తిలతర్పణం చేయటానికి పూర్వరంగం ఈవేళ నా ఉద్యోగానికి తిలతర్పణం చేస్తున్నాను అని ఆయన విడిపోయాడు అంతే రాజీనామా రాసిచ్చి విడిపోయాడు అలా తహసీల్దార్ గారు కబురు పెట్టినా ఇంకా మళ్ళీ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు ఎందుకంటే అలాగే ఈశ్వరుని యొక్క ప్రేరణ ఒకటి అయిందే అయిపోయింది అంతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని పనేం లేదని మానేసి కాబట్టి అంత మంచిగా ఎక్కర్లేదు కాబట్టి నీ స్వధర్మాలు ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముందు సెలవు తీసేసుకుని మరి బ్రాహ్మణుడు దొరకకపోతే దొరుకుతాయి ప్రయత్నం చేయి దొరకపోతే దానికి ఇంకేదో కర్మలో వికల్పం ఉంటుంది కర్మలో అన్ని స్టేజుల్లోనూ వికల్పం ఉంటుంది సత్యనారాయతం చేయాలనుకోండి బంగారంతో చేసిన సత్యనారాయణ స్వామి మూర్తి కావాలండి ఇప్పుడు బంగారపు మూర్తి చేయడం అంటే ఎక్కడ కష్టం కదా చేయించడం పోనండి మూర్తి బంగారపు కాసు పెట్టండి అక్కడ అంత డబ్బు మా దగ్గర లేదు వెండి కాసు పెట్టండి వెండి కూడా లేదండి పోనీ రాగి డబ్బు పెట్టండి అలా కర్మలో వికల్పం ఉంటుంది ఎక్కడ బంగారపు మూర్తి ఎక్కడ రాగి డబ్బు రాగి డబ్బు పెడతారు అలా అంతవరకు వికల్పం ఉంటుంది రత్నసింహాసనం సమర్పించండి అబ్బాయి అక్కడి నుంచి పట్టుకు వస్తాం అక్కడి నుంచి మొదలయ్యి వాళ్ళల్లో తగ్గించి తగ్గించి ఆఖరికి అక్షత సమర్పయ దాంట్లో అక్షతలు పెట్టుకుంటే మిస్సింగ్ అన్నిటికీ అక్షతలే అక్షతలను కమండలంలో నీళ్లు నీళ్లు ఇవ్వాల్సిన తోటి నీళ్లు ఇవ్వడం మిగతా వాటి అక్షత అన్నిటికీ అక్షత కర్మలో వికల్పం ఉంది తప్ప కానీ కర్మ చేస్తే ఎందుకంటే కర్తవ్యకర్మ కదా కాబట్టి చేసేయటమే ఎలా చేయాలో తర్వాత చూడొచ్చు చేసేయాలనే లేదా కాబట్టి స్వధర్మం తెలుస్తూ ఉంటుంది కానీ అతను సపోజ్ రాగద్వేషముల చేత ప్రేరితుడయ్యి చేయలేదని కొండ పని పొరపాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి నీళ్లు అందలేదని నో దట్ ఈజ్ రాంగ్ అగేన్ వాళ్ళకి నీళ్లు అందేలేదు నువ్వు చూసావా ఊహే కదా వాళ్ళకి నీళ్లు అందేయి లేదని పాయింట్ కదా నీ స్వధర్మం నువ్వు చేసేవాళ్ళ ఫలబుద్ధి ఉండకూడదు ఆ ఫలబుద్ది ఇప్పుడు నేను నేను తర్పణం చేస్తే ఏమవుతుంది ఈ నీళ్లు వాళ్ళకు అందుతాయి అని కర్మకి ఫలం అప్పుడే వీడు క్యాల్కులేషను ఎప్పుడైతే ఫలాన్ని నువ్వు క్యాల్కులేట్ చేసేవో దాని నుంచి అనేక సందేహాలు కొనసూపుతాయి నువ్వు ఫలాన్ని నిన్ను ఎవడు చేయమన్నాడు శాస్త్రం ఏం చెప్తోందంటే తర్పణం కలిసి తర్పణాలు చేయంతే నీ డ్యూటీ కనుక అంతే వాళ్ళకి అందేయో లేదో అదంతా నీకు అనవసరం కాబట్టి శ్రాద్ధం వల్ల చేయాల్సిందే ఇది ఎలాగంటే స్వధర్మం అనే మీమాంస ఉంటూ ఉంటుంది అర్జును విషయంలో యుద్ధము స్వధర్మము అది చేయకపోతే పాపము భాష్యం అత చే ధర్మ్యం అది అంటే అక్కడ శంకరులు ఎలా శ్లోకంలో ఏ వరుసలో పదాలు ఉంటే అదే వరుసలో వ్యాఖ్యానం చేస్తారు అథాకి చెప్పాల్సిన అర్థం ఏం లేకపోతే చెప్పరు వదిలేస్తారు అథ చే ఏం చెప్తారు వాటికి త్వంకి ఏం చెప్తారు హిమంకి ఏం చెప్తారు హిమం అంటే ఇది ధర్మంకి చెప్తున్నారు అందాం ధర్మ్యం ధర్మాదనపేతం అది వ్యాకరణం అది మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు కాబట్టి నేను పదే పదే గుర్తు చేస్తూ ఉంటా అనపేతం అనే అర్థంలో యా అనే ప్రచయం వస్తుంది తప్ప అపేత అంటే తొలగిపోవుట అంటే తప్పుట అనపేతం అంటే తప్పని తప్పనిది యుద్ధము తప్పనిది దేని నుంచి తప్పలేదు ఇది ధర్మాత్ అనపేతం ఈ యుద్ధము ధర్మం తప్పింది కాదు అంటే ధర్మము ధర్మము తప్పనిది అలాంటి యుద్ధం కాబట్టి ఆ అర్థంలో యా అనే మాట ప్రత్యయం వస్తుంది ధర్మం ధర్మాదనపేతం ధర్మం అందమైన ప్రయోగం యుసేజ్ ఈ యుసేజెస్ ని తద్ధితులను ఎందుకంటారు పాని గారు ఆ పేరు పెట్టారు కనుక మళ్ళీ సంజ్ఞా ప్రకరణం ఒక సంజ్ఞ అత తద్దితాహన్ పేరు పెట్టారు అండి ఆ ప్రత్యయాలన్నిటికీ తద్ధితులను పేరు పెట్టారు దానికి ఏదో అర్థం చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు చేశారు బట్ అదొక నేమ్ అన్నమాట అటువంటి యుద్ధం సంగ్రామం యుద్ధం నీ చే సంగ్రామంకి యుద్ధం అర్థం సంగ్రామానికి యుద్ధం అంటే అర్థం అది నువ్వు చేయని పక్షంలో తే అందువలన అందువలన అంటే దేనివల్ల అందువలన అంటే అక్కడ చేస్తే చేసింది ఏదైనా అంటే అందువలన ఇక్కడ చేసింది కాదు కానీ చెయ్యకపోవడం కదా ఆ చెయ్యకపోవటం వలన అకరణ ఏమవుతుంది చేయకపోతే స్వధర్మం కీర్తించ స్వధర్మం పోతుంది స్వధర్మానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కీర్తికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కీర్తించే హిత్వా పోగొట్టుకు ఏమిటి కీర్తి అంటే ఏమిటో చెప్తున్నారు మహాదేవాది సమాగమ నిమిత్తం హిత్వా మహాదేవునితోటి ఈయన కలిశాడు మహాదేవుడు ఈయన తపస్సు చేస్తున్నప్పుడు రుద్రుడు వస్తాడు రుద్రుడు వస్తే రుద్రుడితో యుద్ధం చేసేస్తాడు కిరాతుల రూపంలో వస్తే అలాగంటే గొప్ప కీర్తి ఉంది అర్జునునికి మహాదేవ సమాగమం ఇంకా ఆది శబ్దం చేత ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు నివాత కవచులు అనే రాక్షసులను సంహరిస్తారు సో ఇలాగంటే కీర్తులు ఉన్నాయి ఆ ఆ ఘట్టాలు ఆ సందర్భాలను బట్టి నిమిత్తంగా వచ్చిన కీర్తి ఆ కీర్తంతా గంగలో కలిసిపోతుంది కీర్తిని సంపాదించటం తేలిక సంపాదించిన దాన్ని కష్టం కీర్తి లేకపోతే పర్వాలేదు మన బతుకు మనం బతకచ్చు కానీ కీర్తి వచ్చి అపకీర్తి వస్తే సంభావిత చాకీర్తి మరణాదతి అని శ్రీకృష్ణుడే అనబోతాడు ఎక్కడో అది మరణం కంటే కూడా చాలా భయంకరమైనది అని కాబట్టి నీకు కీర్తి కూడా పోతుంది పోయేమవుతుంది కేవలం పాపం అవాప్స్యసీ స్వధర్మం పోయింది కీర్తి పోయింది కేవలము కేవలం అంటే ఒకే ఒకా అని కేవల శబ్దానికి ఒకే ఒక కేవలం అంటే అది తెలుగులో కేవలం కేవలం ఉంటారు అంటే ఒకే ఒక కేవలం పచ్చడితో భోజనం చేశాను అంటే ఇంకా అత్త ఒక్కటే ఉంది ఇంకేమీ లేదు అని అర్థం అలాగే అదొక యూసేజ్ అంటే సో అటువైతే వేదాంతలో కేవల హోదాన్ని వాడుతూ ఉంటారు కైవల్యం అంటారు కైవల్యం అంటే ఏమిటండి కేవలుడై ఉండుత ఒకే ఒకడంటే ఆత్మస్వరూపుడై ఉండుట అని అర్థం ఇది కైవల్యం కైవల్యోపనిషత్ అవాప్స్ అంటే పొందగలవు ఒకసారి శబ్దాలు ఏమైనా అంటారు రేటింగ్ సరదాగా వినడానికి బాగుంటుంది అథేత అవ్యేయాలు చేత దాని గురించి మీరు చింత చేయక్క తెలుసుకోం దాన్ని సంస్కృతం రోజు విద్యార్థులకే చెప్తున్నా సంస్కృతం దాని వాళ్ళ గురించి చెంత చేయకండి కలి మొదటిది స్త్రీలింగ శబ్దం మతి మతి మతీ లేదు శ్రీలింగంలో నా రాదు తస్మాక్షశోనః పుల్లింగంలోనే నా వస్తుంది రామాన్ హరీన్ గురూన్ ధాతృూన్ అనే పుల్లింగంలోనే నా వస్తుంది శ్రీలింగంలో రాదు మతీ రమా గౌరీ అనే ద్వితీయ బహువచనంలో అర్థమైందండి ఎప్పుడు కూడా తీ తోటి పదం వచ్చిందంటే అది శ్రీలింగం మోస్ట్లీ పాపం పాప పా అవాప్స్య తీ ముందు ప్రారంభంలో తీతో ప్రారంభం అవుతుంది ఇది మధ్యమ పురుషది అవాప్స్ అవాప్స్య అవాప్స్య అవాప్మి అథర్మ్య సంగ్రామం నలిష్యసి తధర్మ కీర్తించాపమవాప్సి అకీర్తించాతా కథయిష్యే వ్యయా సంభావితీర్తి మరణాతిచ్యే ఇప్పుడే అన్నా నా మహాత్మ అది మన మొహం ఉంది स्वधर्म अवतारिक नीर्ति परत्याग अर्जुन इपड़ युद्धं पारपते केवलमू स्वधर्मू कीर्तिमात्रताको इंका पोई उ इंका हाँ चाला सो स्वधर्मू कीर्ति त्यागमुत्र केवल स्वधर्म कीर्ति परत्याग పరిగేటి అంటే అశ్లోకీర్తింపి భూత్యంతివ్యయా సంభావితర్తి మరణాతిచ్యకీర్తింపి భూతాన్ని కథయిష్యే అవ్యయా अतिच्य से भूता अव्यलगिपोनी अकर्तिपकर्तिकूड़ा कथयिष्यूकोनगलवु నీవిప్పుడు యుద్దం చేయకుండా లేకపోతే నీకు వచ్చే అపకీర్తి ఉన్నదే అది అవ్యయామ ఎక్కడికి పోతుంది దీర్ఘకాలం అలా ఉండిపోతుంది అపకీర్తి సో జయచంద్రుడ పృథ్వీరాజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల చింతం జరిగింది ఘటన కానీ ఇప్పటికీ దేశద్రోహి గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి వీడు జయచంద్రుడు రా అంటే సర్ప ఎవరైనా మోసగాన్ని గురించి చెప్పాలంటే వీడు శకుని రా అంటే చాలు ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు చె ఎవరింగ్ సో ఆ విధంగా ఆ అపకీర్తి అది ఎప్పటికీ పోదంతే అది అలాగే ఉండిపోతుంది ప్రాణులు ప్రాణులు అంటే మనుషులు అనుకోండి ఇంకా దేవతలు వాళ్ళు కూడా చెప్పుకుంటారని అనుకుంటే అనుకోండి భూతాన్ని అంటే పశుపక్ష్యాదులు చెప్పుకుంటాయని కాదు ప్రాణుల్లో ఏ సందర్భం ఉంటే ఆ సందర్భాన్ని అలా ఆ అపకీర్తి అలా చెప్పుకుంటూనే ఉంటాను ఆ పబ్లిక్ మెమొరీ షార్ట్ అండి ఓ నాలుగు రోజులుండి అదేపోతుంది అని మీరు అనుకోద్దు పబ్లిక్ మెమరీ షార్ట్స్ అంటే అర్థం ఏంటంటే హెడ్లైన్స్ రాదని అర్థం వారం రోజు హెడ్లైన్స్ ఉంటుంది పోతుంటారు ఎవరు మర్చిపోరు అలా అర్థపెట్టుకుంటారు అది ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు డేంజర్ అపకీర్తి డేంజర్ ఒకప్పుడు నీలాప నిందలు పాపం ఎరగిన వాడిని ఎత్తిమీద పాపకీర్తి వేస్తుంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారనుకోండి ఎందుకునో ఎందుకు వస్తారో కూడా చెప్పలేము ఒకప్పుడు విమానం టికెట్ కొనుక్కుని ఎక్కడకో వెళ్లి వస్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు వాళ్ళకేదో బుద్ధి పుట్టినప్పుడు వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బొగ్గని లొకేషన్ అయ్యి బాబా ఎంత డబ్బు సంపాదించి అలాగే కంగారు పడిపోతారు అపకీర్తి వేసేస్తారు ఏమీ ఉండదు వాళ్ళు వచ్చేసి ఏమీ లేదని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వీడికి అపకీర్తి మాత్రం వచ్చేస్తుంది ఒకప్పుడు అలా కూడా శ్రీకృష్ణుడికి ఒకసారి అలా అయింది శమంతకమణిని ఆయన అపహరించాడని ఆయన మీద ఉన్నాడు ఆయనే ఆయన తెలియదు కూడా తెలియదు ఆయన హడావిడిలో ఆయన ఉంటాడు ఈ శమంతగమని వాడేవడో అపహరిస్తాడు సత్రాజిత్తి దగ్గర నుంచి వాళ్ళ భావమరత కొట్టుకుపోతాడు ఈ బావుమృతులు ఉన్నారే ఎవడో డేంజర్ అయింది సో వారు కొట్టుకుపోతాడు తల్లి వాడికి దాని మీద పుట్టి వాడేమో చేతిలో ఉంగరానికి పెట్టుకుని కొట్టుకుంటాడు ఈ రత్నం ఏదో ఉద్ధరిస్తుందనే ఈ నుంచి ప్రారంభమైంది అని అనిపిస్తున్నాడు ఎనీవే సో వాడు కొట్టుకుపోతాడు కొట్టుకుపోతే ఇది సమంతమని కనపడదు కనపడపోతే సత్రాజిత్ అంటాడు ఎవడలో దీన్ని అపహరించారు ఎవడో నాకు తెలుసు అంటాడు అదే నీకెలా తెలిసినాయంటే శ్రీకృష్ణుడు ఉంటాడు ఒకసారి ఎప్పుడో కావాలని అడిగేన్నాను నేను ఇవ్వలేదు అనిచేత ఇప్పుడు అదన చూసి పట్టుకుపోయి ఉంటాడు అలాగా చాలా తప్పు కదా అలాగన్నాం అందరూ అవునవును ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇలాంటి లక్షణం చేయి వాటం గలవాడే అయినా అని దాని మీద వెన్నద వెన్న దొంగిని చిన్నప్పుడే అనుకున్నాం ఇలాంటిది ఏదో చేస్తాం అని పాపం ఆయన్ని అపనంద వేస్తారు అలాగా అవుతూ ఉంటుంది ఎనీవే కాబట్టి నీకు వచ్చే అపకీర్తి ఇక్కడైతే అలాంటి సమస్య లేదు వాస్తవమైన అపకీర్తే అది ఎప్పటికీ పోదు కొనే అపకీర్తుంటే నష్టం అంటే చెప్తున్నాం సంభావితస్య మర్యాద గలవానికి అకీర్తి అపకీర్తి మరణాత్ మరణము కంటే అతిరిచ్యతే అధికమైనది ఒకప్పుడు సమాజంలో పేరుని పొంది సంభావితుడై అంటే అందరి చేత మన్నననలానందుకుని ఆ తర్వాత అపకీర్తిని పొందడం అంటే అది మరణమేనా అంతకంటే తేలిక అంత కఠినమైనటువంటి విషయం కాబట్టి అహే అర్జున నువ్వు కనుక యుద్ధం మానిస్తే నీ దుస్థితి ఆయుధంగా ఉంటుంది సుమా అని అంట సో దాంట్లో పెద్ద చెప్పాల్సిందేం లేదు భాష్యం అకీర్తించా భూతానీ కథయిష్యవా తేకి అర్థం తవా అని ఏంటంటే నీ యొక్క దానికి సినాని తవా తేకి తవా అని ఎందుకు అన్నాం ఉంది కదా అంటే ఒకప్పుడు తేకి తుభ్యం అని అర్థం చెప్తారు ఒకప్పుడు చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి తుభ్యం తే షష్ఠీ విభక్తి తవతే కొన్ని సందర్భాల్లో చతుర్థి అవసరం ఇక్కడ చతుర్థి కాదు ఇది షష్ఠి చెప్పడం కోసం తవా అని అవ్యయాం దీర్ఘకాల వ్యయమంటే తొలగిపోవుట నశించుట అవ్యయమంటే నాశం లేదు ఇది నాశం లేదంటే సృష్టి అంతమయ్యే వరకు ఉంటుందా అపకీర్తి అంటే అలాగేం కాదు दीर्घकाल उला वसरा अला तला उ तरह धर्मत्मा शूरमादि गुण संभा मरणादति इो आर्मा चो గొప్ప పుణ్యాత్మన కీర్తి ఉన్న వ్యక్తి ఏదో అంత పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు అనుకోండి ఎంత అపకీర్తి అంచేతనే మీకు టీవీలో చూస్తుంటారు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ మొహం మీద ఇలా ఎందుకంటే వాళ్ళకి అపకీర్తి ఆ అది ఆ స్టింగ్ అది అది తేలు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది పది మంది మొహంలో పడిపోతారు కదా సో సంభారత సంటే లోకంలో ధర్మాత్ముడి అర్జునుడు ధర్మాత్ముడు సూరుడు అని పేరు ఒకసారి అర్జునుడికి ఎవడో అయా రక్షించండి రక్షించండి కేక వినపడుతుంది అంటే ఒక గోవుని ఒక బ్రాహ్మణుని యొక్క గోవుని ఎవడో అపహరించకపోతూ ఉంటారు ఆవుని అపహరించకపోవడం ఎందుకంటే దాని పాలుపుకు తాగచ్చు ఏదో మొత్తానికి అయితే అయా నా గోవును అపహరించకపోతున్నారు ఎవరైనా రక్షించండి రక్షించండి అని ఎవరో అరుస్తారు అరిస్తే ఆ అరుపు అర్జునుడి చేయలేక ఈయన ధనుర్మాణాలు ధర్మరాజు గారి రూమ్లో ఉంటాయి ధర్మరాజు గారు ద్రౌపది ఉంటారు వీళ్ళొక రూలు ఆ అన్నదమ్ములు వీళ్ళందరికీ కనుక ఒకే భార్య కనుక వాళ్ళొక రూలు ఒకటి ఏమైనా పెట్టుకున్నారంటే ఈవే ఎక్కడ ఉంటుందో ఇంకా అక్కడికి వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు అందరూ భక్తులే కదా కాబట్టి అలానే ఒక నియమాన్ని పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు సో ఏ లేకపోతే మరి అయితే అసూయిలోవి వచ్చేస్తాయి సో ఈయన ఏం చేస్తాడంటే ఆ ధనుర్బాణాలని కోసం వెళ్తారు వెళ్తే ఆ నియమాన్ని ఉల్లంఘించినట్టు సరే నియమాల్లంఘనం అయినా కూడా పర్వాలేదని ధనుర్బాణాలను తెచ్చుకుని వెళ్లి ఆ బందిపోటు దొంగలు పదిమందో ఎంతమందో ఆవులు ఆకుపోతూ ఉంటే వాళ్లని ఆ బాణంతో కొట్టి వాళ్ళని తరివేసి ఆవును తీసుకొచ్చి సుబ్రాహ్మణుని అప్పచెప్తాం అప్పుడు ఆ నియమం ఉల్లంఘన అయితే సంవత్సర కాలం తీర్థయాత్ర అని దానికి ప్రయత్నిస్తున్నాం అన్ని వీళ్లు పెట్టుకున్నదే ధర్మరాజు అంటాడు నువ్వు చేసింది కాదు వాలని చేసిన సందర్భంలో అది ప్రాశ్చిత్తంగాని నువ్వు ఎంతకంటే గ్రేటర్ ధర్మాన్ని అనుష్ఠించడం కోసం చేసేవు కనుక ఆ ఆవుని రక్షించడం పరమ ధర్మం కాబట్టి నువ్వు ఉల్లంఘనమేం లేదు నువ్వు ఎలక్కర్లేదు అని ధర్మరాజు గారు ధర్మశాస్త్రం చెప్తా చెట్టా సరే ఇంకా అన్నయ్య చెప్పినప్పుడు ఇంకా సమస్య ఉంది అని ఊపుకుంటాడా నో మేబీ వర్చువల్ సైంటిస్ట్ లెటర్స్ ఫాలో ఎ ప్రిన్సిపల్ అని సంవత్సర కాలం తీర్థయాత్రగా అంటారు సో ఆ విధంగా ధర్మాత్ముడు సూర్యుడు చూడండి ఒకే ఘటనలో అతని శౌర్యం ప్రకటన అయింది అతని ధర్మబుద్ది ప్రకటన సో ధర్మం కోసం ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధపడేవాడు అర్జునుడు అనే లోకంలో కీర్తి ఉంది అనేక గుణాలతో ఆయన్ని అందరూ కూడా మర్యాద చేసేవారు కొనియాడేవారు అటువంటి అర్జునునికి అకీర్తి మరణాదతిరిచి అయితే ఇప్పుడు ఆయనకే అపకీర్తి వచ్చినట్లయితే అది మరణం కంటే కూడా ఎక్కువ దుఃఖాన్ని బాధని కలిగిస్తున్నాం సంభావిత అకీర్తే వరం మరణమిత్యర్థ దానికి అర్థమేటి ఇప్పుడు మర్యాద పొందిన వానికి అపకీర్తి మరణమును దాగి ఉండును అంటే ఏమిటి దాని అర్థం ఏంటి అంటే మరణాత్ సంభావిత స్థితి ఆ కీర్తే మరం మరణమిత్యర్థ దాని తాత్పర్యం ఏంటంటే ఆ దుఃఖం మరణ దుఃఖాన్ని మించి ఉంటుందంటే మరణ దుఃఖం అంటే ఏంటి అలాగా దాన్ని చూడాల్సింది దాని అర్థం ఏంటంటే అపకీర్తిని పొందటం కంటే మరణించటమే మేలు అర్థానర్థం అంతటి అపకీర్తిని పొంది బ్రతిగా ఉండటం కంటే మరణించటమే మేలు అంచేతనే కొంతమంది అపకీర్తిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను అలా అనిపించేది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి నీ ధర్మాలు నువ్వు చేసేసేవనుకోరు ఇంక సమస్య ఉండదు ఏ రిజల్ట్ వచ్చినా సమస్య ఉండదు రిజల్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అది ఏదైనా చెప్పబోతున్నావు శ్లోకం ఒకసారి శబ్దాలు అన్నాం కీర్తి కీర్తి భూతం భూతే భూతాని మీతో మీరు చెప్పుకోగలుగుతారు అవ్యయా అవ్యవ్య రన్నట్లు మరణా మరణ్యా అకీర్తించాపి సంభావిత్యతిచ్యతే ఇవి కాంటెక్స్ట్ శ్లోకాలు ఇట్లో మానవాళిని ఉద్దేశించి చేసి సందేశం డైరెక్ట్ గా ఉండదు ఇండైరెక్ట్ గా వస్తుంది స్వధర్మాన్ని అనుష్ఠించాలి విడిచిపెట్టరాదు అనే సందేశం బట్ అక్కడ ఉన్న కాంటెక్స్ట్ కి సంబంధించినవి కాబట్టి పెద్ద వివరణ ఏమి ఉండదు శ్లోకం అదే అవతారిక ఇంకా ఏమంటే అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది అభిప్రాయ భయాద్రణాదు పరత్యంతే మహారథా యాచుమ భూపాయా శిలాఘమం యాత్ ఉపరతం మంశ్యహారథా ఎం బహుమీ లాఘవం లాం నిన్న మహారథా మహారథులు భయా భయము వలనా ప్రణాత యుద్ధము నుండి ఉపరతం వెనుదిరిగిన వాణినిగా మంస్యంతే తల పోయగలరు అర్జునుడు యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకు వెళ్ళిపోతున్నాడు భయం వల్ల వెళ్ళిపోవట్లేదు మీరు గమనించరు లేదు అతనికి భయం యుద్ధం అంటే భయం లేదు భయం కారణం కాదు అతని కారణం ఏమిటంటే మిస్ప్లేస్డ్ కంపాషన్ కంపాషన్ ఉండాలి మిస్ప్లేస్ ఉండకూడదు సో ఆ మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటే కంపాషన్ చూడకు చూపించకూడని సందర్భంలో కంపాషన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారనుకోండి ఎవడు బంతి వేశాడు అనుకోండి బంతి వేసినప్పుడు ఫోర్ కొట్టారనుకోండి ఫోర్ కొడితే బౌలర్ మొహం ఎలా అవుతుంది ఏడు మొహం పెడతాడా పెట్టాడా ఎప్పుడన్నా చూసారు సిక్స్ కొతే ఇంకా ఏడు మొహం పెడతాడు సపోజ్ ఓ సిక్స్ కొట్టి ఇంకో సిక్స్ కొట్టారనుకోండి అప్పుడు బౌలర్ మొహం ఎలా ఉంటుంది ఆమంతా అయిన వాళ్ళ తల దుఃఖాన్ని వాడు పొద్దుతాడు కాబట్టి మంచి బంతి వేసినప్పుడు కొని సిక్స్ కొడదావా అని వాడి మొహం పాపం ఏదన్నా అనుకుంటాడు అయితే కెప్టెన్ వీడి మీద చూలకనైపోతాడు అని వీడు కొట్టలేదు అనుకోండి వీడు స్వధర్మాన్ని చేసిన వాడు ఎందుకంటే వీడు సిక్స్ కొడతాడని తద్వారా టీం నెగ్గుతుందని అందరూ అపేక్షిస్తుంటే వీడు పాపం బౌలర్ ఏమన్నా అనుక్కుపోతానేమో అని మొహమాటం కోసం ఇవ్వన కొట్టి అలాంటివి చేయకూడదు అలాంటి పిచ్చి పిచ్చి కొందరు చేయకూడదు సెంటిమెంట్ అది దాన్ని మిస్ప్లేస్ సెంటిమెంట్ అంటారు సెంటిమెంటాలిటీ వల్ల ఏది ఒరిగి ఉండదు కాబట్టి కాబట్టి కంపాషన్తో వెళ్ళిపోతున్నాడు అయితే భయంతో వెళ్ళిపోవట్లేదు కానీ ఈ మహారథులు ఉన్నారు మొత్తం యుద్ధరంగంలో ఇటు అటు కూడా మహారథులు అంటే గొప్ప గొప్ప యుద్ధ వీరులు రథం మీద కూర్చుని యుద్ధం చేస్తారు చాలా సమర్థులు వీళ్ళందరూ ఉదాహరణకి కన్నుడు మొదలైనవాడు వీళ్ళందరూ ఏమంటారంటే అర్జునుడు వెళ్ళిపోయాడు యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే భయంందరుడు వెళ్ళిపోయాడు రా అంతేగాని అంతేగాని అర్జునుడు పెద్ద మనస్సు గలవాడరా మన మీద బాణం వేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని అనుకుంటాను నేను లాల్ బహదూర్ శాస్త్రి గారు తాషికంట వెళ్తుంటే వెళ్లొద్దని చెప్పారు కొంతమంది ఎందుకంటే మీరు తాషకింట వెళ్దాం మీరు విజేతలు మీరున్న తోటే మీరు ఉండండి మీరెందుకు తాషకంట వెళ్ళడం మీరు తాషకంట వెళ్తే మీరు యుద్దానికి భయపడి వెళ్తున్నారని అనుకుంటారు కాబట్టి మీరు వెళ్లొద్దు అని కొంతమంది సలహా చెప్పారు చెప్తే ఆయన ఏదో మిస్ప్లేస్ చాలా గొప్పవారు ఆయన గురించి నేను అల్లన ఇష్టం లేదు నాకు ఎందుకో ఒక దృష్టితోటి ఒక సత్పురుషులు ఆయన అంచేత ఆయన తాషకంటు వెళ్లారు ఏమైంది తర్వాత మళ్లీ యుద్దం రావడం ఆగిందా యుద్ధానికి యుద్ధం ఎక్కడికి పోతుందండి పాకిస్తాన్ తోటి యుద్ధం ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు అలా ఉంటుందండి థాయింగ్ అంటారు అప్పుడప్పుడు కొంచెం సలహడుతుంది మళ్ళీ వేడెక్కుతుంది సో ఏమి సెటిల్ ఏమీ సెటిల్ కాదు పాకిస్తాన్ తో సెటిల్మెంట్ ఏమిటి నో సెటిల్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ ఎగ్జిస్ట్ వి హెవ్ టు ఫైట్ ఇట్ అవుట్ దానికి సెటిల్మెంట్ లేదేమి దట్ ఈస్ ది ట్రూత్ ఎనీవే సో ఆయన వెళ్ళి వెళ్తే ఏమైంది ఆయన ప్రాణాలకే ముప్పు వచ్చింది ఆయన సహజంగా మరణించేదేమో నేను అనుకుంటున్నా కాదని కొంతమంది ఏమో భగవంతుడికి తెలుక సో సహజ మరణమైన ఆయన తన దేశంలో తాను మరణించకుండా అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరినీ సంతోషపెట్టడం కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలను పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఏం ఎంత ప్రారంభం ఆయన అక్కడికి వెళ్లి మరణించడం